मनोम विज्ञान संबंधी आनंदमय क्वेश्चन दी मनसू दुख अनंदमच अवलम सुखाभूते सुखम अखा निद्रभू కాబట్టి నేను కేవలం సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాను ఆనందంగా ఉన్నానని లేచిన తర్వాత చెప్తాం కనుక నేను దుఃఖాన్ని అనుభవించాను సుషుప్తిలో అని ఎవరు అనడం లేదు కాబట్టి దుఃఖానుభవం సుషుప్తిలో లేదు క్లియర్ ఇక్కడే తెలుస్తూ మనకు కాబట్టి సుఖ దుఃఖాల అనుభవాలు రెండు కూడా ఇక్కడ తెలుస్తూ ఉన్నాయి అయితే ఇక్కడ సుఖం తాత్కాలికంగా ఉంది అక్కడ మాత్రం ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఆనందమై కోశంలో కాబట్టి సుఖము అనేటువంటిది ఆనందమయ కోశ ధర్మంగా తెలుస్తూ ఉంటే సుఖమే కాదు దుఃఖం కూడాను మనోమయంలో తెలుస్తూ ఉంది స్వామి అక్కడ దుఃఖం తెలియకపోవడానికి కారణం ఏంటి మనోమయ కోశంలో విజ్ఞానమయ కోశంలో సుఖంతో పాటుగా దుఃఖం కూడా తెలుస్తూ ఉంది కదా మరి ఆనందమయ కోశంలో సుఖమే అనుభవంలో ఉంది కానీ దుఃఖం ఎందుకు అనుభవంలో లేదు అని ప్రశ్న పెడితే ఆనందమయ కోశంలో కర్త లేడు చిన్నప్పుడు భోక్త ఉండాడు ఆనందమై కోసంలో ఉండేది భోక్తే గాని కర్తగాదు కదూ నిద్రపోయేమన్నా పనులు చేస్తామో మనం గురకబెట్టడం తప్ప అది ప్రాణానికి దేహానికి సంబంధించింది అది మనకు సంబంధించింది కాదు ఎందుకని మనకి ఎప్పుడు సంబంధించింది అవుతుందంటే నేను గురక పెడుతున్నాను అనేటువంటి జ్ఞానం నేను ఇచ్ఛాశక్తి చేత జ్ఞానశక్తి చేత గురకెడితే లేదు అట్లా జరగడం లేదు అందువల్ల నిద్రపోయేటప్పుడు నా ద్వారా ఏ విధమైనటువంటి కర్మలు జరగడం లేదు గనక కర్తను లేనక్కడ కేవలం భోక్తే ఉన్నాడు కాబట్టి సుఖానుమయ నిద్రంగా నిద్రపోయాను అని చెప్పడానికి కావలం కారణం కేవలం భోక్తే గాని కర్త లేడు కర్తగానుకున్నాడంటే మాత్రం అక్కడ కూడా దుఃఖం తెరిచే అవకాశాలుంట కర్త లేడు సరేరా అయితే ఇక్కడ మనోమయ కోశంలో విజ్ఞానమయ కోశంలో ఇష్ట వస్తు ప్రాప్తిలో గాని పుణ్య ఫలానుభవంలో కానీ గాని సుఖాన్ని అయితే మనం పొందుతూ ఉన్నామో ఆనందమయ కోశంలో పొందేటువంటి సుఖంతో పోల్చినప్పుడు అది నిర్వికారంగా కనపడతా ఉంది అది నిర్వికారం ఇది ఆనందమయ కోసం ఎందుకు నిర్వికారం అంటే కారణం లేదు దానికి ఆనందమయ కోసంలో ఉండే సుఖానికి కారణం లేదు ఇక్కడ ఉండే సుఖాలకు కారణాలు ఉన్నాయి ఇప్పుడు ఇష్ట వస్తు ప్రాప్తి అది కారణం నేను ఏ వస్తువు అయితే అది లభ్యమైంది గనక నేను సుఖపడుతూ అది నీకు కారణం అట్లాగే అనుకోకుండా నీకు లాటరీ టికెట్ పది లక్షలు వచ్చినా కూడాను ఇది నీకు కార్యరూపంలో తెలుస్తూ ఉండినా దీని వెనక నీ వెనక నీ పుణ్యం ఉంది గనక నీ పుణ్య ఫలం వల్లనే ఇది వచ్చింది కాబట్టి ఆ పుణ్య ఫలం ఏదైతే ఉందో ఆ పుణ్యం కారణం అయ్యింది ఫలం కార్యరూపంలో నీకు తెలుస్తూ ఉంది నిద్రలో సుప్తిలో అది సహజ స్థితి దానికి కారణమేం లేదు సహజంగా కలిగేటువంటి ఆనందంగా ఉంది గనక అది నిర్వికారంగా తెలుస్తూ ఉంది అయితే అన్నమయ ప్రాణమయ మనోమయ కోశాల దగ్గరకు వచ్చేటప్పటికీ శ్రీధీష్ ఈ మూడు కోశాలు ఎప్పుడైతే తొలగించామో ఆత్మ కాదని ఆత్మ నభవతి అన్యోంతరాత్మ విజ్ఞానమయ వీటికన్నా సూక్ష్మంగా ఉండేటువంటి విజ్ఞానమయ కోశం దగ్గరకు వచ్చి విజ్ఞానమయ కోశాన్ని తొలగించినప్పుడు ఏం జరిగిందో తెలుసా దేహం దగ్గరకు వచ్చినప్పుడు ప్రాపంచిక భ్రాంతి అట్లాగే ప్రాణం దగ్గరకు వచ్చినప్పుడు దేహభ్రాంతి నేను చనిపోతానేమనేటువంటి భావన ఇటువంటి ప్రాణానికి సంబంధించిన వాకల దప్పులు ఉంటే మనోమయం దగ్గర ఇట్లా వేదనలు ఇవన్నీ పోగొట్టుకుంటూ వచ్చాం విజ్ఞానమయ కోశం దగ్గరకు వచ్చేటప్పటికి ప్రధానమైనటువంటి కొన్ని ఎగిరిపోతా ఉండే అందువల్ల పాప మనహ నిన్న పాపాలన్నీ కూడాను పోగొట్టుకున్నవాడు అవుతూ ఉన్నాడు హాని జరుగుతూ ఎందుకు పాపాలకు హాని జరుగుతూ తెలుసా ఒకటి విజ్ఞానమయ్య కోశం దగ్గరకు ఎప్పుడైతే వచ్చేసాడో దేహ ప్రాణ మనసులు దాటి దేహాలకు సంబంధించినటువంటి జాతి ధర్మాలు కుల ధర్మాలు వర్ణ వివక్షతలు ఇటువంటి అన్నీ కూడాను ఎగిరిపోతూ ఉన్నాయి అక్కడ ఎందుకంటే ఈ దేహం నేను అన్నప్పుడు నేను నాకు ఏ కులమోని కాబట్టి నేను పలానా కులానికి వాడికి సంబంధించిన వాడిని పలానా జాతికి సంబంధించిన వాడిని పలానా వర్ణానికి సంబంధించిన వాడిని ఇవన్నీ కూడా ఉత్పన్నం కావాలంటే మొదట దేహాత్మ భావం ఉండాలి ఇవన్నీ కూడా పూర్ణంగా ఎగిరిపోతూ ఉన్నాయి అందువల్ల విజ్ఞానం బ్రహ్మ జ్యేష్ఠం ఉపాసతే సర్వే దేవాహ కాబట్టి దేవతలందరూ కూడా ఎందుకు విజ్ఞానాన్ని ఉపాసించారు అంటే కారణం అది ఎక్కడైతే జ్ఞానం కలుగుతుందో ఇటువంటి దేహ సంబంధమైనటువంటి పాపాలు మనో సంబంధమైనటువంటి పాపాలు చేసేటువంటి అవకాశం లేకుండా మనం వాటి నుంచి విడిపడిపోతూ ఉన్నాం అంతవరకు జరిగింది కాని కర్త మిగిలే ఉండాడు కర్త మిగిలే ఉన్నాడు ఇది ఆనందమయ ప్రయోజనం ఆనందమయ కోశం దగ్గరకు వచ్చేటప్పటికీ భోక్త లేడు కర్తున్నాడా చెప్పండి మరి కర్త లేడు భోక్తున్నాడు సో అహం కర్త ఇది కదా ఆత్మ దగ్గరకు వస్తే అహం అకర్త అక్కడికి వెళ్ళాలి మనం కాబట్టి ఇక్కడే తొలగించినట్టుగా కనపడుతూ ఉంది ఇది కర్త తొలిగిపోవాలి కర్త తొలిగిపోతేనే అహం అకర్త నిష్క్రియత్వమైనటువంటి ఆత్మ సచ్చిదానంద స్వరూపం కానీ ఆనందమై కోసం ఉన్నది తొలగినట్టు కనపడతా ఉంది ఎందుకని కర్త లేడు కానీ తమాష తెలుసా భోక్తుండడా లేదా భోక్తుంటే కర్త ఉంటే కదా అర్తాడా ఆనందమయ్య కోస భోక్ కర్త లేకపోవచ్చేమో కాని తెర వెనక్కుండా మీకు అర్థం వస్తుంది ఇప్పుడు కర్తే కదా భోక్త ఎవడైతే చేశాడో వాడే అనుభవించాలి క్లియర్ ఇప్పుడు ఎవడైతే భోజనం చేస్తాడో వాడు జీర్ణం చేసుకోవాలి ఆయన ఇప్పుడు అర్థం ఇదే చేసేవాడు కర్త జీర్ణించుకునేవాడు భోక్తా ఎప్పుడు అంతే భోక్త కనపడ్డాడంటే కర్త ఇస్ దేర్ ఇన్ఫ్లెన్స్ ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే పొగ్గన పడుతుందో అక్కడ అగ్ని ఉందని మనం తెలుసుకున్నామో ఒకవేళ కర్త ఇక్కడ భోక్త ఉన్నాడు గనక ఈ భోక్త ఎవడైతే అనుభవిస్తూ దేన్ని అనుభవిస్తున్నాడు దేన్ని పొందాడో దాన్ని అనుభవిస్తున్నాడు ఆ పొందినవాడు ఎవడు కర్మ చేసినవాడు కర్మ చేసిన వాడు ఎవడు కర్త అర్థంతుంది ఇప్పుడు కాబట్టి ఇక్కడ కర్త మనకు ప్రత్యక్షంగా తెలియకపోయినా ముసుగులో ఉండాడు అందువల్ల నిద్రలేస్తానే మళ్ళీ కర్త భవతి మళ్ళీ ప్రారంభం అవుతాడు మళ్లీ చేసుకుంటూ పోతాడు కాబట్టి అకర్త అనేటువంటిది చెట్టు ఎవడెక్కుతాడో వాడే దిగాలి నేను చెట్టు ఎక్కేది మీరు దిగేది కుదరదు కాబట్టి ఎవడు కర్త వాడే భోక్త క్లియర్ కాబట్టి ఆ కర్తను తొలగించేటువంటి ప్రయత్నంలో ఆనందమై కోసం దగ్గరకు వచ్చేటప్పటికీ కర్త లేకుండా నేనున్నాను కర్త లేకుండా నేనున్నాను భోక్తగా సరేనా ప్రియాదివృత సహితం నిర్వికారంగా ఉన్నా ప్రియాదివృత్తి సహితం అందువల్ల సోపాధి తత్వాత అన్న ఉపాధి కలిగి ఉన్నాడని కాబట్టి కర్త లేకపోయినా కూడా తాను ఉండడం ఎప్పుడైతే జరిగిందో కర్త విజ్ఞానమై కోసానికి సంబంధించిన వాడు గనక కర్త లేకపోయినా తాను ఉండడం ఎప్పుడైతే జరుగుతుందో అక్కడి నుంచి ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ అక్కడ తిరుగుతూ ఉంది కాబట్టి దీని నుంచి బ్రహ్మత్వానికి దారి మొరల్తూ ఉంది కాబట్టి ఆనందమయ్యే కోశాన్ని దగ్గరకు వచ్చేటప్పటికి కర్త భోక్త ఇవన్నీ కూడా వదిలిపెట్టి కూడాను ఆనందంగా జీవించేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది మనకు ద్రోహపడతా ఉంది నేను ఆనందంగా ఉండడానికి ఏ కారణం కనిపించను లేదా సహజం క్లియర్ ఏముంది అక్కడ ఇక్కడ నువ్వు భోంచేస్తే నీకు ఆనందం సినిమా చూస్తే నీకు ఆనందం ఇష్టవస్తు ప్రాప్తి వల్ల ఆనందం అనుకునేది ఏదో లభ్యమైతే ఆనందం లబ్ధి ఇవన్నీ ఏం జరిగాయి నీకు అక్కడ ఏం జరగకపోయినా నువ్వు ఆనందంగా ఉన్నావు నేను ఆనందంగా నిద్రపోయానని చెప్తున్నావు లేచిన తర్వాత ఈ ఆనందాన్ని నువ్వు అనుభవిస్తూ ఇది సహజానందంగా కనపడుతూ కాకపోతే ప్రియాదివృత్తి సహితంగా ఉంది అది వచ్చిన అందువల్ల ఉపాధి కనపడుతూనే ఉంది ఈ ఉపాధి ఉండడం వల్లనే ఆనందమయ కోశ ఆత్మ నభవతి నభవతి ఎందువల్ల సోపాధికత్వాత ఉపాధి కలిగి ఉంది గనక అవస్థాత్రయంలో ఒక ఉపాధి కారణ శరీరం ఇది స్థూల శరీరం అది సూక్ష్మ శరీరం ఇది కారణ శరీరం కాబట్టి కారణ శరీరం కూడా ఉపాధి సోపాధికత్వాత్ ఎందుకని ప్రియాది వృత్తులున్నాయి గనక ప్రకృతే నంబర్ టూ అనిత్యవాత్ ఎట్లాగూ గగనాధివత్ అనిత్యత్వాత్ గగనాధివత్ సుకృత క్రియా కార్యహేతోహో ఇవి కదా సుకృత క్రియా కార్యహేతోహో ఇక్కడ అక్కడేమి లేదు సహజంగా నీకు కలుగుతూ ఉంది కానీ ప్రియాది వృత్తి సహితంగా ఉంది కాబట్టి సోపాదికత్వాత్ అనిత్యత్వాత్ కాబట్టి అనిత్యమైనటువంటిది ఆత్మ అవకాశం లేనే లేదు ఎందుకంటే ప్రియాది భేదాలు ఉండడంలోనే ఇది చాలా ఇంపార్టెంట్ కారణం ఏంటంటే ప్రతి శరీరం చ ప్రియాది భేదాత్ ప్రియాది భేదాత్ ప్రతి శరీరం చ ఆనందమయ శాపి భిన్నత్వం శాపి ప్రతి శరీరం చ ఇప్పుడు నీ శరీరం వేరు నా శరీరం వేరు ప్రియాది భేదాత్ ఇప్పుడు ఆనందమయ కోసంలో ప్రియం మోదం ప్రమోదం ఉన్నాయి కదా ఉన్నవే ఉన్నప్పుడు నీ ప్రియం నా ప్రియమా నీ మోదం నా మోదమా నీ ప్రమోదం నా ప్రమోదమా కాదు ఎందువల్ల ప్రియ వస్తువులు వేరుగా ఉన్నాయి అవి లభ్యమైనప్పుడే మోదం కలుగుతూ ఉంది తల్లాభే అదే భోగజన్య విషయం అనుభవించేటప్పుడు ప్రమోదం ఎప్పుడైతే ప్రియాది భేదాలు కనపడుతూ ఉన్నవో ఆనందమయస్య అపి భిన్నత్వం ఆనందమయ కోసం నీకు నాకు అందరికీ ఉండిన అందరికి ఉండిన దాంట్లో ప్రియాది వృత్తి సహితం గనక ప్రియాది వృత్తులు ఉన్నాయి గనక ప్రియాది వృత్తులు అందరివి ఒకటి కావు అర్థం కాలే ఇప్పుడు మరి ఆనందం అయ్యే ఆ కోసం ఆత్మ ఎట్లవుతారు చెప్పండి ఎందుకని అనంతః శృతే ఆత్మ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ బ్రహ్మ విధు ఆపునతి పరం అదే కనెక్షన్ ఎప్పుడైతే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని అన్నావు అప్పుడు అనంతం శృతి అవుతూ ఉంది కనుక ब्रह्म तू प्रतिर भेद ना नीकना अन भेदी भिज्यना कत्यम ज्ञा अन ब्रह्म इति अनतुतेब् अन भेद उड़े अवकाश ले బ్రహ్మ విషయంలో ప్రియాది భేదాలు లేవు ఆనందమయ్యే కోసంలో ప్రియాది భేదాలు కనపడుతూ ఉండాయి ప్రియాది భేదాలు కనపడుతూ ఉండేటప్పుడు ఒక దేహంలో ఉండేటువంటిది ఇంకొక శరీరంలో ఉండేటువంటి ప్రియాది భేదాల భిన్నంగా ఉంది గనక ఇక్కడ నుండి ఆనందమై కోసం వేరే అక్కడ నుండి ఆనందమయ్యే కోసం వేరే కాబట్టి ఇవి ఎప్పుడైతే భిన్నంగా తెలుస్తున్నాయో భిన్నత్వం ఉందో భిజ్జతే ఇలా భిన్నత్వం ఉండేటప్పుడు ఇది ఏకత్వానికి आपदी अवकाशम लेनी अनतत्म अवकाश रिफीट ब्रह्म देश देश आनंद सरपोदूतेषु सर्वव्या सर्वभूता कर्माध्यक्ष साक्षी चेता कव निर्गुण ఇది ఇది శృతేహే కాబట్టి వేదం ఈ విధంగా నిర్ణయం చేస్తుంది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఏకో దేవహ మరి ఆనందమయం ఆనందమయ కోసం భిన్నంగా కలుస్తుంది భిద్యతే ప్రతి శరీరం చ శరీరానికి శరీరానికి ప్రియాది భేదాత్ భిద్యతే భిన్నంగా కనిపిస్తుంది భిన్నత్వం తెలుస్తూ కానీ ఇది ఏకో దేవహా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనంతం గనక అది ఏకం ఏకో దేవ సర్వభూతూఢ ప్రతి ప్రమేయంలో కూడాను నిక్షిప్తం అయ్యింది అందువల్ల నువ్వు తెలుసుకోగలుగుతున్నావు గు అన్నిట్లో ఉంది కనుకనే లేకపోతే తెలుసుకునే అవకాశం లేదు సర్వభూత గూడహ సర్వవ్యాపీ ఆనందమై కోసం కేవలం సుషుప్తులనే ఇది సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మ అందరిలో ఉంది కానీ ఇది అట్లా లేదు ఆనందమైకోసం సాక్షి చేత చూసారా మనసులో నడిచేటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటికి సాక్షిగా ఉంది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ కానీ ఆనందమై కోసం ఎక్కడుంది ఆలోచనలు నడిచేది నీకు జాగ్రత్త అవస్థలో జాగ్రత్త అవస్థలో ఆలోచనలు నడుస్తూ ఉన్నాయంటే సాక్షి చైతన్యం ఉంది ఆనందమై కోసం ఎక్కడుంది ఇక్కడ ఆలోచనలు నడుస్తూ ఉంటే ఆనందమై కోసం ఉంది అంటే నిద్రపోతున్నాం అర్థం నిద్రపోతూ ఉంటేనే ఆనందమై కోసం ఉంది నువ్వు మేలుకొని ఉన్నావు మేలుకొని ఉన్నావు కనుక ఆనందమై కోసం లేదు కాబట్టి మేలుకొని ఉన్నటువంటి దశలో నువ్వు ఆలోచనలు చేస్తున్నావు ఆలోచనలు చేస్తున్నావు అంటే చైతన్యం ఉండడం వల్ల ఆలోచనలు చేస్తున్నావు చైతన్య జ్యోతిష అవభాషిత మనసహ మనన సామర్థ్యం కాబట్టి మనసు ఆలోచించగలుగుతూ చైతన్యం ఉండడం వల్లనే కాని ఆనందమైకోశం లేదు కాబట్టి ఆనందమై కోశ కోస బ్రహ్మ నభవతి ఆత్మ నభవతి ఇది అయ్యేందుకు అవకాశం లేనేలేదు కాబట్టి ఇంతవరకు వచ్చిన తర్వాత ఒక్కొక్క కోశాన్ని తొలగించుకుంటూ వస్తే దాని ప్రయోజనం మనకు అర్థమవుతూ ఉండింది ఆనందమయ్యే కోశంకి వచ్చిన తర్వాత ఇప్పుడు పూర్ణానంద స్వరూపమైనటువంటి నేను సహజానంద స్థితికి పోవాలి అనేటువంటి ఆలోచన ఇక్కడ పడుతుంది కాబట్టి ఇవన్నీ తొలగించుకోవడం మంచిదే గాని చండి ఇది ఎంత ఎట్లుందో ఇవంతా సింటమ్స్ పోవడమే అసలు రోగం అట్లాగా ఉంది అందువల్ల రాత్రి నిద్రపోయినా మళ్ళీ మేలుకోగానే ఎవడి బాధలు వాడియే కష్టాలు వాళ్ళవే కనుక ఒక రోగం సంపూర్ణంగా నయమైతేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు కానీ ఒకడు దగ్గాడు అనుకోండి దగ్గు గుమతిస్తే దగ్గు తగ్గిపోయింది సార్ అంటూ నొప్పు అంటాడు మళ్ళీ దీనికంత కారణం ఉంది ఎక్కడో కాజేంటి అని తెలుసుకోవాలి కారణం ఏంటో తెలుసుకోవాలి కారణాన్ని తొలగించాలి కారణాన్ని కనుక తొలగిస్తే పోతుంది అంతకన్నా ఇంకొక విధంగా అవకాశమే లేదు కాబట్టి ఇది కాదు అది కాదు అది కాదు ఇది కాదు నేతి నేతే నా ఇతి నా అన్నమయో నా ప్రాణమయోహ్ఞానకోసానా ఓకే బానే ఉంది మరింత్లో ఉత్తర శ్లోకేనా ఉత్తర మంత్రేణా అవక్ష్యూ చెప్తూ ఉండడు దాన్ని ఏదైతే మనం అనుకుంటూ ఉన్నామో దాని విషయం అంటే ఇదేంటిది ఫినిష్ బ్రహ్మ అస్థి బ్రహ్మపుచ్చం ప్రతిష్ట ఏది పక్షికల్పన ఏంటి ఎక్కడున్నారు పక్షికల్పన శిరస్యేది ఇంక జాడకపోతే లాభం లేదు శిరస్యేది ఆనందం ఎక్కువ శానికి ప్రేయం దక్షిణపక్ష ఉత్తరపక్ష ఆత్మ ఆనందం మత్స్యభాగం ఆత్మ ఆనందం निर्धारण ब्रह्मेटो चपबोता इप्ड आनंदमशन दच्चीं अट्ठी मन निरा ब्रह्म दो स అసద్బ్రేతి వేదచే అస్తి బ్రహ్మేతిద సంతమేనం తో విదురి తైషయ శారీర ఆత్మా పూర్వస్ అసన్నేవ సహేతి వేద చేర్దేశం జరుగుతుంది ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి ఒక అందమైన మలుపు తిరిగింది సబ్జెక్ట్ అసన్నేవ సహ్మేతి వేద చేసద్బ్రహ్మేతి వేద చే ్రహ్మ బ్రహ్మ అసత్ ఇది వేద చేత్ అన్న క్రమం ఇప్పుడు బ్రహ్మం తెలుసుకోవాలి మనం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఈ బ్రహ్మం ఏదైతే ఉందో ఇది అసత్ ఏంటిది అసత్ అవునా సత్యం జ్ఞానం అనంతర ఉంటుండడు కదా సత్యం కాదు అసత్యం ఇను బ్రహ్మా అసత్ ఇతి అసత్ అసత్యమని చెద్ వేద చే ఎవడైతే తెలుసుకుంటూ ఉండాడో సహా ఫస్ట్ లైన్ అసన్న సహవతి సభవతి సహ వాడు అసన్నే అసత్వతి అప్పుడు బ్రహ్మని తెలుసుకోవాలా ఏమని తెలుసుకోవాలి బ్రహ్మని ఉందనే లేనట్ట అందరూ అదే కదా దేవుడెక్కడ ఉన్నాడయ్యా వాడెవడో తెలుసా లేనివాడే అదిదనా వండర్ఫుల్ మంత్ర బ్రహ్మ అసత్ ఇది వేద ఎప్పుడైతే బ్రహ్మము లేదు అని ఎవడైతే తెలుసుకుంటూ ఉన్నాడో క్లియర్ ట్రాన్స్లేషన్ బ్రహ్మ అసత్ ఇది చే అని ఎవడైతే తెలుసుకుంటూ ఉండాడో సహా అసన్యవభవతి వాడు లేనివాడే అవుతున్నాడు ఎవడైతే భగవంతో లేదంటున్నాడో వాడు లేనివాడే ఇది ఇక్కడ కాబట్టి అసత్ అంటే నా సత్ క్లియర్ అసత్ నా అంటే సత్ గానిది అని అర్థం అంటే అస్థి నా అని అర్థం అంటే నాస్తి అని అర్థం అది బ్రహ్మ నాస్తి ఇక్కడి నుంచి పుట్టుకో పుట్టుకొస్తాడు నాస్తి కహ అర్థమవుతుంది ఇదే వీడే నుంచి ఆయన పుట్టింది వారి యొక్క జన్మస్థలం ఇదే అసన్నేవ సభవతి సత్ అసత్ అసత్ అంటే సత్యమైనటువంటిది నత్ సత్తు కానిది అసత్ నత్ కాబట్టి అది అస్తి సత్ అస్తి అసత్ నా అస్థి నాస్తి నాస్తి అని ఎవడైతే అంటున్నాడో సహాస్తి కహన్ ఏవ సభవతి వాడు లేనివాడే అవుతున్నాడు ఎలాగో వంద్యాపుత్ర ఇవ శంకర వంద్యాపుత్ర ఇవ ఎట్లా లేనివాడు అవుతున్నాడంటే గొడ్రాల బిడ్డ లాంటివాడు వంధ్యాపుత్ర ఇవ ఇదేంటి స్వామిజీ పోనీ ససమిషాణం లాంటివాడు అదేంట కుందెట్టుకోమ్ము ఇది లేనివాడే అనడంలో ఉద్దేశం ఆధారపడి ఉండాడని కాదు ఇక్కడ అసత్ మీకు ఇంతకుముందే చెప్పాను సత్ అసత్ మిథ్య సత్యము అసత్యము మిథ్య అసత్యం అని ఎక్కడ వాడము మనం జగత్కి మిథ్య వాడతాం ఎందుకంటే ఉంది కనపడుతూ ఉంది దాని మీద ఆధారపడి ఉందని వీడు అట్లాంటి కాదు మిథ్య కూడా కాదు వీడు వీడు వంద్యాపుత్ర అస్సలు లేనివాడే వాడు కదా మీకు అదే ఉపనిషత్తు అండి లేనివాడే మిథ్య కూడా లేదు ఎందుకని బ్రహ్మం ఉందంటేనే వీడు ఉన్నాడు బ్రహ్మం లేదంటే వీళ్ళడు కారణం ఏంటో తెలుసా నువ్వు దేనిని లేదంటున్నావు బ్రహ్మం లేదంటున్నావు కదా బ్రహ్మం లేదని కదా నువ్వు చెప్తున్నావు అసన్నేవా అసలు ఈ నీకు ఎట్లా తెలిసింది ఇప్పుడు లేదనడానికి మీరే కదా స్వామీజీ చెప్తుండేది అదే వాడు చెప్పే ఆర్గ్యుమెంట్ మీరంటే మనం కావచ్చు శాస్త్రం కావచ్చు ఏదైనా కావచ్చు మనము శాస్త్రం రెండు కాదు శాస్త్రమే శాస్త్రి శాస్త్రీయే శాస్త్రం అర్థమవుతుంది శాస్త్రం చెప్పేవాడు శాస్త్రీ ఓకే కాబట్టి మీరేనయ్యా అయితే మేము ఏం చెప్తున్నామని నీ ఉద్దేశం బ్రహ్మం ఎక్కడో ఉందని కనుక మేము చెప్పుంటే నువ్వు బ్రహ్మం లేదంటే అర్థం ఉంది మేము ఏమని చెప్తున్నావు తెలుసా బ్రహ్మమని దేన్ని గురించి అయితే మేము చెప్తూ ఉన్నాము ఇక్కడ లేని దానిని బ్రహ్మంగా చెప్పడం లేదు ఫస్ట్ పాయింట్ ఇక్కడ లేని దానిని బ్రహ్మముగా చెప్పడం లేదు అవునా ఏంటి అంతేనా ఇప్పుడు మనం ఏదైతే బ్రహ్మం చున్నామో అది ఇక్కడ ఉన్నదే లేదే వైకుంఠం వైకుంఠే వర్తతే కైలాసే వర్తదే నా ఇక్కడ లేని దానిని బ్రహ్మంగా మేము చెప్పడం లేదు నంబర్ వన్ అని కూడా మేము చెప్పడం లేదు నంబర్ టూ బ్రహ్మము ఇక్కడ లేని దానిగా మేము చెప్పడం లేదు లేదు బ్రహ్మము ఎక్కడో ఉందని కూడా మేము చెప్పడం లేదు నీకు చూడు తమాషా మేము చెప్తున్నది ఏంటి బ్రహ్మము ఉన్నదంతా బ్రహ్మమేనని దాంట్లో నువ్వు ఉన్నావా లేవా నీకు బ్రహ్మ శబ్దమేనా నీకు అర్థమైంది మీరు చెప్పేది కూడా నీకు అర్థమవుతుందా సార్ మేమేమని చెప్తున్నావో తెలుసా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేది మేము చెప్తుండేది నువ్వేమనుకుంటున్నావు మాకు అర్థం కావడం లేదు కాబట్టి ఇక్కడ ఏదైతే లేదో దాన్ని బ్రహ్మంగా మేము చెప్పలేదు సర్వం కల్విదం బ్రహ్మ నేహనాంచిన అది మేము నీకు చెప్తుండేది బ్రహ్మం అనేది ఎక్కడ ఉన్నదని మేము నీకు ఎప్పుడూ చెప్పలేదు ఇక్కడ ఉన్నదనే చెప్తున్నాం ఓకే బ్రహ్మ వేదం విశ్వమితి ఈ సమస్తమైనటువంటి విశ్వం బ్రహ్మంగానే నీకు చెప్తున్నాం కదా ఇప్పుడు ఎప్పుడైతే ఇదంతా కూడా బ్రహ్మమని మేము చెప్తున్నాము సర్వం కల్విదం బ్రహ్మ తామర ఎక్కడుండరు ఇక్కడే ఉండరా లేదా బ్రహ్మకైనా భిన్నంగా ఉండారా లేదా లేదు కాబట్టి బ్రహ్మం ఎప్పుడైతే లేదంటున్నావు నువ్వు లేవు ఇది సింపుల్ ఆకు మేం కనుక బ్రహ్మం ఎక్కడో ఉందని కనుక చెప్పుంటే ఏ పోవా ఎక్కడ ఉందా లేదు అని చెప్పచ్చు నువ్వు మేము ఆ గుహలో ఉంది ఈ గుహలో ఉందని చెప్పలేదు సార్ నీకు ఎప్పుడు మేము చెప్తున్నది ఏంటంటే బ్రహ్మం ఏదైతే ఉందని మేము చెప్తున్నామో దాన్ని ఇక్కడ లేని దాన్నిగా మేము ఎప్పుడు చెప్పలేదు నువ్వు లేదనడానికి ఇక్కడికైనా దూరంగా మేము ఎప్పుడు చెప్పలేదు ఎక్కడ ఉందని కూడా మేము చెప్పలేదు కాబట్టి ఇక్కడ ఉన్నది ఏదైతే ఉందో ఉన్నదంతా బ్రహ్మమేనని మేము నిర్ణయం చేసేటప్పుడు నీకు కావాలంటే తెలుసుకోవాలి కానీ నీకు అర్థం కాకపోతే బ్రహ్మం లేదు దేవుడు లేడు దేవుడు ఏమని చెప్తున్నావు నీ ఉద్దేశం మేము గనక వైకుంఠంలో దేవుడు ఉన్నాడు అని నువ్వు చెప్పేది అర్థం అవుద్ది మేము అలా ఎప్పుడు చెప్పలేదు నీకు నువ్వు ఇక్కడ ఏది ఉందని చెప్పావా మేమేమని చదువుతామో తెలుసా బ్రహ్మ ఏ ఇదేంటంటే బ్రహ్మం అట్ల అట్లడుగు కూర్చొని పెడతావు శృతి మందిరంలో ఇంక మళ్ళీ రావు తిరిగి అర్థమవుతుందే కాబట్టి ఎవడైతే బ్రహ్మమును లేదు అంటున్నాడో లేదు అని తెలుసుకుంటూ ఉన్నాడో వాడు లేని వాడే కారణం ఏంటో తెలుసా వాడే బ్రహ్మం ఇడి